I love uh... you. a minha ఒక అతిథిలో అరగంటకి 24 లో రౌండ్ కి వెళ్తాను అరగంటలో అన్నమాట అన్నను వాళ్ళకి అన్ని పక్కపక్కనే కొట్టి ఆయ్ చూసి దానీ ఇతరులు ఒక్కసానన అనుమానాలు గాని వీడితో ముడిపడటం ఆకతీతి అభ్యాగతే సతకల రౌండ్ లోను వీడితో ముడిపడటం అరగంటకి ఎవరైనా అతిథి అని అంటే ఉంటే మానవులు అందరూ తెలుసుకోవాల్సిన అతిథి సేవనం చాలా ముఖ్యమైనటువంటి యజ్ఞం భావన సరే ఏమీ లేదు సరే ఏమీ లేదు అలా నా ముఖమే లేదు నిజం ఏది నువ్వు బయట సెన్స్ ఉంటది నిస్సక ఆ అందుమధ్యలో బలలం చేసా సమార్గదా చేసా అక్కడడే పోతే గా ఆయన అక్కడ చేయగండి సరే తరువాత వాయిస్ వ్యవస్థ తెరవండి యావాలంలో ఉన్నటువంటి ప్రతిదీలు వరకు మనంటికి ఏదన ఒకేమ చర్య జరిగినటువంటి ఆ సంవాదం ఆ నాలుగు వేదాలనమ ఒకండేయారు మారారన్ అంటే ఓ మన గురుచదువుతున్న గురువు గారు ఓ జ్ఞాని నియమాక్టి అతిచి పతారహడం అనేనైతే పతారడం ఓకే గురువు గారు నా దగ్గర పిడిఎఫ్ ఓం గురు గారు ఓ జ్ఞాని నీవు మాకు అతిథివి సత్కారం చేయుదురు ఓ జ్ఞాని నీవు మాకు అతిథివి సత్కారం చేయుదురు నిలలేని నీకు నేను ఎవరంటారో కొంచెం రగల సర్కొంటున్నారు ఆ యమధర్మరాజు నువ్వు ఇతరులు నువ్వు మాకు సత్ప్రమణం చేయగలరు యమధర్మరాజు గారు గురువర్యులు నచ్చాడు అంటున్నాడు చూశాడు ఇప్పుడు చదువుతున్నారు ఓ జ్ఞాని మీ మాకు అతిథివి సతారాగుడు నేను మీకు నా నితి ఇది ఏంటి ఎవరు నేను సంపూర్ణించే పదవుడు పాఠంగా సంబోధించలేదా తెలుగు రాయమంటే అప్పుడు అలానే మర్యాదండి నీకు నమస్కరించుచున్నాను మాకు శుభము కలుగుగాక నేను ఇంటి వద్ద లేని కారణము నీవు మూడు దినములు ఉపవసించవలసి వచ్చినది నా అపరాధమును క్షమింపు నా నమస్కారమును స్వీకరించుట చేతనే నిరాటంకముగా నాకు క్షేమం కలు కలుగున దోష నివారణార్థము దినమున ఒకటి చొప్పున మూడు వరములను నీకిచ్చేదను నీ ఇష్టమైన కోరుకొను అని కోరుకొను పోయినరా పోయిన ఎవరైనా అడగాలంటే మనం చాలా ఆడగలుగు కానీ చాలామైనటువంటి <stairs> అంశం ఏదో రౌండ్ నడవటి వాళ్ళు రిపోర్ట్స్ అరగపాడ జసుకోవాలి అదే కమౌండ్ రిపోర్ట్స్ అరగపాడ జసుకోవాలి మార్లో పనలు రిపోర్ట్స్ అరగపాడ జసుకోవాలి ఇందుకోసం అంటే నర్సింగ్ రిపోర్ట్స్ నో నో ఏరిటిక ఆ పాత టాగెట్ ఆరంభం बोलो శాఖ ప్రారంభం పరిచారక అంటే ఎవరైనా కొడారా పని చేస్తుండు నేను బాల బంధులేలే పక్కనే ఉన్నాగా తనే ఉంటే మాత్రం వనరలకి బాల ఆవహనం పనట్టు నాకండి దాదాపు అంటే రగెన దవతను చేస్తాననుకుంటున్నాను ఇరోజూ లేదనుకుంటున్నా నాకేని కుదిలేను అనుకుంటున్నాను వాడు నాకనేవో త్రో ఆపరాపననో ఆపరాపనలాట నిగేస్తా అందుకనేని తెలిసి ఆధారమాన్ని రోజున కాబట్టి ఎప్పుడైనా సరే నీవు జరిగినటువంటి కారణం గానీ పరోక్ష కారణం చేత కానీ జరిగినట్టుగా వేయడం వేడుకోవడం అరమణక్స్ అరమణాడు ఉదాహరణకు అంటే ఈవెంట్ గాడు ఆ ఈవెంట్ గాడు అడిగిన ప్రమాణం నాకు భావకం ఉంది ఆ ప్రశాంత భావన లేదు అని అండి అరవడనీ వరణా వరణా వరణా వరణా వరణా వరణా చేసుకోను వరణా ప్రశాంతత కొని తెచ్చుకునేది అరవన ఆపొని తీసేస్తావు అవునన్నమాట బాబితీ మనోహర రాజు మనకి సమానాన్ని అవరాత అట్లాగే ఓ యానీ సంబోధించింది ఎందుకంటే కాబట్టి ఆయన గుర్తించి మరియు నమస్కారముకరించే కలిగి ఆశీర్వచనం లభించేయాలి అతిథి సేవల ద్వారా ఎవరి ఇల్లు అయితే ప్రతిదనము ప్రతిథి సేవ ద్వారా అవుతూ ఉంటుంది వారి ఇంట ఎప్పుడు కూడా అనమాధలకు అనేటటువంటి ఆశీర్వచనం అనుగ్రహిస్తున్నారా ఈ ఉంటుంది అంటే వారి అనమాదులకు ఎప్పుడు నాకుందని కలిగించుకేం చేశాడు మూడు జనములు వరకు నువ్వు అవును కాబట్టి మూడు ఇస్తున్నావులు మూడు కోరికల కోరుకోరికలు కోరిక మూడు కోరికలు తీరుస్తున్నాను అనుకున్నాడు అర్థిస్తున్నాడు ఏం చెప్తున్నాను పైగా వరములు ఇస్తాను ఇష్టమైన వారిని వరముల కలుగుతున్నాడు చె ఏమాత్రం కొంచెం డబ్బులున్నా ఏ మాత్రం కొంచెం విద్య ఉన్నా ఏమాత్రం కొంచెం సౌందర్యం ఉన్నా ఏమాత్రం కొంచెం శక్తి ఉన్నా శారీరక బలం ఉన్నా కొంచెం విద్యా బలం అనేక రకాల అనుగ్రహించగలిగే సమర్థానం చెప్పే విధానం కూడా అభ్యంతరే కానీ అహంకారపూర్వకమైనటువంటి వచన లేదా ఎప్పుడైనా గ్రహించవలసిన ఆధారం ఏమిటి అంటే వ్యవహరించేంత బల సంభావన మృత్యుదేవేట భయాన్ని ఎనిమిది సంవత్సరాలని కోరుకొని నన్ను ఈ విముఖం నన్ను బయటపడవి ఏ లక్ష్మణిత లేకుండా ఇన్ని విషయాలని ఒకే చోట సంగ్రహంగా చూడాలి మానవ జీవనం అనుగుణంగా అనేటటువంటి మార్గాన్ని సూక్ష్మంగా సూచిస్తుంది కాబట్టి ఈ ఉపనిషత్ చాలా విలువైనటువంటి ఈ దృష్టిలో మనం ఈ అధ్యయనం చేస్తూ ప్రతి మాటని ప్రతి వాక్యాన్ని దాని భావ అనంత అంతర్భావ గర్వితమైనటువంటి దివ్యత్వాన్ని మనం కాదు యముని సంతృప్తి చెంది ఈ విధముగా వరమ నడు చూచున్నాడు కదా ఓ నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తర్వాత నన్ను గురించి చింతించుచుండును కావున నా తండ్రి ఎటువంటి చింతలు లేక ప్రసన్న చిత్తంతో నును నటులను గ్రహింపు మరియు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి ప్రేమతో మాట్లాడునకుడు తన తండ్రి ఎందు భక్తి శ్రద్ధలు కలవాడై అడిగిన మొదటి వరమునకు యముడు సంతోషించను ఓ నచికేత మాట్లాడా <laughs> <laughs> ఇంకా ఇక్కడ ఓ నాని అని నచ్చి ఎందుకు సంబోధించాడు తెలుసు చేత సాధించబడి పాపబడ్డాడు కానీ తన ఆకాంక్షించాడు మన గురువు గారు ఆయన అనుమతి వాళ్ళని ఆ యమాల రాగలిగాడు సత్యాన్ని గ్రహించినటువంటి నచ్చకేతుడు స్వరాన్ని ఏ దిశగా కోరాడు అంటే తన గురువు గారు సంతోషంగా ఉండాలి అంతేకాకుండా ఎగద్రత అని లేకుండా చూడాలి మధ్య కొద్ది వాటి దూరం కమ్యూనికేషన్ గ్యాప్త అలాంటి కమ్యూనికేషన్ అభ్యర్థించాడు వరములు కోరుకోమని కోరికలు కూడా అభ్యర్థించాడు చాలా ముఖ్యం చేస్తాం అడుగుతున్నా అని అనుకుంటున్నాడు కానీ అందరూ చాలా రోజులు చేసే పని అంటే ఉంటారు అందరూ కలిసి పూజించే ప్రయత్నం చేస్తారు కారణంగా గృహిణి స్థానంలో ఉన్నటువంటి వారి గారు సేవలను అందిస్తూ వారికి అలవండిస్తారు వండించేటప్పుడు అలా వడ్డించాలి ఇచ్చేటప్పుడు అలా ఉండాలి సేవ అందించాలి చాలా ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోవాలి అహం గా వాటిన మరొకరు మానవ సమంతాలలో దివ్యత్వాన్ని అనుభవించేటటువంటి ప్రతిక్షే పని చేసుకోవాలి ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం అనర్చుకునేటువంటి పరిస్థితిగా ఈ మానవ సమంతో ప్రతి చోట మానవులు దైవీశ్వరుగా మారిపోతారు ఈశ్వరుల కూర్చున్నాడు నేనన్న స్థానంలో నేనన్ను తొలగించి ఆ ఈశ్వరుని ప్రత్యక్ష ప్రత్యక్షంగా అంతేకాకుండా ప్రతిక్షేపించి పెట్టడం అభ్యాసైలి వినయశీలు శ్రీ యమర్మరాజు కూడా వినయశీలి అభ్యర్థిస్తున్నాడు తీసుకునే అడుగుతున్నటువంటి నచ్చేట గురువు అయినటువంటి అయినటువంటి ఓ నచిక ఓ నచితే నీ అందెట్టి ప్రేమతో నుండెను ఇక ముందున అట్టి ప్రేమతోనే నిన్ను చూచును నా అనుగ్రహము వలన అతడు శాంతి చిత్తుడై రాత్రులందు సుఖముగా నిద్రించును తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తించుభ ప్రేమ మరణాలు ఎప్పుడైతే అలవకరమైనటువంటి చూపిస్తూ అక్కడ ప్రావం అయిపోతాను ఒక్కొక్క సమములు అందరూ బాగా గుర్తుంది మరొక సమములు ని నేనైనా నీ వేరుకని నిలబెట్టినటువంటి చెప్తున్నా దీని గురించి చెప్తాడు అరుణి పుత్రుడు వారాలకుడు నాలుడుగా కన్న వారడు వేరే రాజశ్రవ్ వరాలకుడుస్తాడని మృత్యుల అనుగ్రహ ప్రభావం రాతలో ఎంత సంప్రమానేది చాలా మంది అజ్ఞానటువంటి నిద్ర పోయి రాధ నిద్రపడి ఒళ్ళు మరిచిపోయి కొడలు మరిచిపోయి నిద్రించాము అని ఆనందిస్తూ ఇదిష్టమైనటువంటి నిద్ర అని ఇది శాంత చిత్తమైన ఎవరి గుర్తిస్తూ తన ఇరుకను తాను గుర్తిస్తూ స్వస్థితిని గుర్తిస్తూ శాంత చిత్ర ఉత్తమ గత ఏం చేస్తే తన గురువు గారి తన తండ్రి వారాలను ఆ శాంత చిత్తంతో నిద్రించాడులో ప్రజ్ఞ గురువు గారి నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించ విశ్రాంతి తీసుకుంటాం నెలకు అని కలిగి ఉన్నటువంటి నిద్రగా మనం నిద్ర చిత్రుడై ని ఎవరైనా సపోర్ట్ పడతారా ఏర్పడరు ఎందుకని అలాగే జీవితం లేదు కాబట్టి అలాగే మొత్తం మీద అత్యంత విలువైనటువంటి అనుభూతి ఒక్కసారి వచ్చిన సుఖదురంపర ఏర్పడినప్పటికీ ఎట్టి ధనానుభూతిలో నిలబెట్టుకోవాలి చాలా ముఖ్యం ఇదే చిత్తం శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చి నిర్మాణ సుఖాన్ని ఏర్పడదు అక్కడ సాక్షాత్కారానికి అనమాట అట్లాంటి స్థితిని ప్రతిపాదిస్తున్నారు వెళ్ళేటప్పుడు నిన్ను గుర్తించు చాలా నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడతాడు ముందే సూచన చేస్తాడు ఈ బాలకు ఒకసారి రెండవ ఆడబడేటటువంటి శబ్దం ఈ ప్రేమ శబ్దం కూడా ఈ కలుపు ఏర్పడుతున్న ప్రతిపదనం ఈ నిమిషం కోరిక కలుగుతున్నారనమాట కోరిక మానవుడు జీవిస్తూ ఉంటాడు ప్రతి మనం ఈ ప్రతి మంచాన్ని పోగొట్టాలి అంటే అనుగ్రహం లేకుండా ఏ మానవుడు స్థితిని తెలుసుకోలేదు ఎవరికైతే ఈ నిర్మాణ అనుభవం లేదు వారికి దృష్ణం అండి నీలమువలో ప్రేమలో నిర్వాణలో నిర్వాణలో ఒక ప్రభుత్వ లొంగ కూడా దాని పేరే ప్రేమ భావించబడుతుంది ఈ ప్రేమ అనేటువంటి లక్షణమే లేదు కుటుంబం విశ్వలో తన సాలు తన విశ్వకమైనా ప్రేమ విశ్వజనీనమైనది విశ్వ వ్యాపకమైనది వ్యాపక భయం అనే లక్షణాన్ని వచ్చేటప్పటికీ నేను వస్తువుని ప్రేమించాను అమానయుతమైనటువంటి అహంకారము కనపడకపోయినా లేదా రాగ ద్వేషాలనే మన ప్రకృతి నుంచి విముఖుల ప్రేమ రాగగా ద్వేషాల అతీతమైన ప్పటికీర్వేదాన్ని అనుగ్రహించ నచికేతుడు రెండవ వరముచున్నాడు అడుగుచున్నాడు సారీ స్వర్గలోకముకము భయం ఉండదు मृत्यु मुसली आकली दपिकल मे स्वर्ग अच्छु నుండు స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను నీకు బాగుగా ఎరుగుదు శ్రద్ధావంతుడనైన దేవత్వమును పొందుతూ అగ్నిచయని విద్యను రెండవ వరముగా కోరుచున్నాను ఏమిడి అందులో అగ్నిస్వరూప ఈ నచ్చితే సంచయనము అలాగే నిర్వహించినటువంటి వాళ్ళు అనేటటువంటి నిర్వహిస్తారనమాట అలాగే అగ్నిచే విద్యని అంటే ఆ అనిమిషులు అనిమిషుల ఆ వాళ్ళకి ఆకల జలు లేవు అసల లేదు కానీ వాహిని పెట్టవలసినటువంటి అగత్యం అగ్ని విద్య వాళ్ళు అధ్వస్తారు కాబట్టి ఆయన యజ్ఞాలు యాగములు చేయించడంలో ఏదైతే ఉత్తమమైనటువంటి విద్య ఉండదు అగ్ని ఆచరించిన యజమానులుగా విను అగ్ని చేయని విజయను చేయించాలి వెళ్ళాలి అధిగమించాలి అనేటటువంటి పిల్లల ఏ రకమైనటువంటి ఉత్తమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నవాడు ఇది రెండవ వారం తెలుసుకుంటే గురించి רוצ <laughs> disappointment